శంకరా భగవత్పాదుల తల్లిదండ్రులు ఎప్పుడు హెవ్ దే హెవ్ నాట్ క్లెయిమ్డ్ ఎనీథింగ్ భగవాన్ రమణుల గారి తల్లి గారు దే హేవ్ నాట్ క్లెయిమ్ ఎనీ ప్రాపర్టీ ఎనీ రైట్ మహానుభావులు మన భారతదేశంలో ఎంతో మంది ఇన్యూమరబుల్ కౌంట్ చేయడానికి వీలు లేని అంతమంది ఉన్నారండి భారతదేశంలో మరుగై ఉన్నారండి బాగా గుర్తుపెట్టుకో జ్ఞానులు ఎప్పుడూ కూడా మరుగై ఉంటారు ఎవరో అవసరమైన వాడు అన్వేషించి వెతకాల్సిందే తప్ప నేను జ్ఞానిని నేను గురువుని అని ఎవరైనా ఎవరికైనా చెప్పుకున్నారనుకోండి అంతా ఒడ్డీదే సూర్యోదయం ఎవరికైనా చెప్పి అవుతుందే నిన్నేమన్నా నిద్రపోతున్న వాడిని ఇంట్లోకి బాబు నేను వచ్చాను నువ్వు లేవరాయినా ఆయన ఏమన్నా చెప్తున్నాడా ఆయన పని ఆయన చేసుకుపోతుంటాడు అట్లాగే బ్రహ్మనిష్ఠుడికి ఆత్మనిష్ఠుడికి జ్ఞానికి ముక్తుడికి జన్మరాహిత్యం పొందినటువంటి వాడికి వాడి పని వాడుకుంటుంది ఎవడు మేలు కొన్నాడో లేదా ఎవడిని మేలుకొలపాలో వాడి వాడివైపు పని చేయడమే వాడి పని మరి మిగిలిన వాళ్ళందరికీ సూర్యుడు అవసరం లేదండి వాడికి అవసరమో లేదో వాడు ముసిగుతని నిద్రపోతున్నాడు ఇప్పుడు వాడు ముసుగుతని నిద్రపోయేవాడికి ఏమనుకున్నాడు సూర్యోదయాన్ని గుర్తించే శక్తి లేదు సూర్యుని యొక్క ప్రభావాన్ని గుర్తించే శక్తి లేదు వాడికి మేలకు రాలేదు ఇంకా ఎందుకు మేలకు రాలేదయ్యా అంటే పని కోసం కుట్టేడు వాడు పని ఉంటేనే లేస్తాడు పని లేకపోతే లేవడం చాలామంది పిల్లల్లో కూడా ఉంటుంది ఈ లక్షణం సాధారణంగా చూడండి శైశవావస్థలో ఈ సమస్య ఉండదండి అంటే మొదటి మూడు నెలల్లో పిల్లలకి సమస్య ఉండదండి పిల్లలు సహజంగా తెల్లవారుజామని బ్రహ్మముహూర్త కాలానికి పిల్లలు లేస్తారు న్యాచురల్గా కానీ కాలాంతరంలో వాడిని ఏం చేస్తాం వాడిని అభ్యాసంలో మార్చేస్తాం పడుకోరా పడుకోరా బాబు పడుకో పడుకో తల్లి తండ్రి బార్డు బొద్దు ఎక్కేదాకా పడుకుంటారు ఈ పిల్లలు వేస్తే గొడవ చేస్తారు వీళ్ళ కోసం మనం లేవాల్సి వస్తుంది ఏం చేస్తారు పడుకోరా బాబు పడుకో పడుకో పడుకో ఈ పడుకుంటుంటాడు వీడు వీడు కూడా అప్పుడు సాయంత్రం అభ్యాసం అయిన మా నాన్న పడుకున్నప్పుడు నాకేం పోయిదలే అనుకుంటాడు వీడు ఇట్లా భ్రమజన్య జ్ఞానం మనం అభ్యాస వశంతో తెచ్చుకున్నాం ఇంతకు మించి వేరే ఏమి లేదు స్వరూప జ్ఞానం నీలో సహజంగా ఉంది భూమండలంలో మీరు గుర్తుపెట్టుకోండి తిరిగి చూడండి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవరాశి కూడా సూర్యోదయం ముందే లేస్తాయి కానీ సూర్యోదయం తర్వాత లేవ మీరు ఎక్కడైనా వెతికి చూడండి పడుకుని కనపడవారు కొన్ని నిషాచరములు ఉన్నాయి అంటే గుడ్లగోబ పిల్లి ఇట్లాంటి నిశాచరములు ఉన్నాయి ఈ నిశాచర లక్షణం తామసిక జీవనం మానవ జీవితంలో కూడా ఇప్పుడు అనేక రకాలైన సందర్భాలలో ఈ నిశాచర జీవనం వస్తుంది అంటే నైట్ షిఫ్ట్ పని చేయడం అనమాట వాడికి లోపల ఉన్న తమో గుణ ఘనిష్టమైనటువంటి పద్ధతి నేను కూడా జీవితంలో కొన్ని సంవత్సరాలు చేశాను ఆ నిశాచర జీవనం వచ్చినప్పుడు మానవ జీవన వ్యవస్థ మారిపోతుంది బయోకెమిస్ట్రీ మారిపోతుంది పగలంతా పొడుగునుంటాడు రాత్రి లేచి కూతుంటాడు కానీ నిజానికి స్వరూప జ్ఞానంతో కనుక ఇట్లా లేచాడు అనుకోండి స్వరూప జ్ఞాన నిష్ఠుడైన వాడికి ఏం చెప్తామంటే అందరికీ రాత్రి వాడికి పగలు అందరికి పగలు వాడికి రాత్రి ఏమిటి తేడా అంటే పగల పగలంటే వాడి ఉద్దేశం ఏంటి పని కోసం లేచాడు విషయం కోసం లేస్తున్నాడు పని విషయం రెండు లేకపోతే వాడు పడుకుంటాడు కానీ యోగి అయిన వాడు జ్ఞాని అయినటువంటి వాడు జ్ఞా జాగ్రత్త అవస్థలో విషయాల ఎందు కర్మల ఎందు క్రియల ఫలితములందు కర్మ సన్యాసం కర్మఫల త్యాగం కలిగి ఉంటాడు అందువల్ల నిద్ర ఇంకా లెక్కేశం అలాగే ఇంకా అందరూ నిద్రపోతుంటారు అప్పుడు వాడికి సాధన కాలం తన స్వరూపాన్ని తాను గుర్తిరగడానికి ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ పని పాట లేదు ఎవడొచ్చి వాడిని ఎవరి గురించి ఏది అడగరు ఏ కో నారాయణప్పుడు వాడు ఒకడే అందుకని ఏకాకి నిస్పృహశాంత చింతాశోక వివర్జిత ఇది జ్ఞాని లక్షణం వాడు లక్ష మందిలో ఉన్నా తనలో తాను మునిగి ఉంటాడు ఏకాకిగా ఉంటాడు విషయములు ఎన్నో తన చుట్టూ జరుగుతూ ఉన్నా నిస్పృహుడై ఉంటాడు దాటి స్పృహ వాడికి తన కళ్ళ ముందే ఎంతో మంది తన పిల్ల తన కుమారుడు వివాహ సందర్భంగా అనేకమైనటువంటి విషయ సందర్భ విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి బోల్డ్ మంది బోల్డ్ చీరలు కట్టుకొస్తారు బోల్డ్ రకరకాలైన అలంకరణలు రకరకాలైనటువంటి ఆర్భాటాలు రకరకాలైన వ్యవహారాలు రకరకాలైన మంత్రాలు రకరకాలైన సో సో మచ్ ఒక మూడు మంది వెయ్యి మంది అలా వచ్చి పోతూ ఉంటారు జరిగిపోతుంది భోజనాలు జరిగిపోతుంటాయి యజ్ఞాలు జరిగిపోతున్నాయి హోమాలు జరిగిపోతుంటాయి పెళ్ కొడుకు పెళ్లి కూతు బిజీగా ఉంటారు అంతా జరిగిపోతూనే ఉంటుంది కానీ వీడు మటుకు ఎలా ఉంటాడు ఏకాకీ నిస్పృహ శాంత చింతశక అవివర్జిత ఇలా చూడగలగాలన్నమాట ఇలా ఉండగలగాలమాట ఇలా ఉన్నవాడెవడో వీడు ఆదిత్య మండలంలో మేల్కొన్నవాడు ఏమయ్యాడు ఇప్పుడు ఆదిత్యుడు ఎలా అయితే భూమండలం మీద ఉన్నటువంటి సకల సృష్టిని సాక్షిగా సర్వకర్మ సాక్షిగా ప్రత్యక్ష సాక్షిగా ఊరకున్నాడు ప్రకాశించడమే తానుగా ఉన్నాడు